కవీనాముపమశ్రవస్తమేరాజు బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆను మూతిసాదన శ్రీమహాగ్రాపతయసమారంభా శంకరాచార్యమ్యమా అస్మదాచార్యపే గురు పరంపరా ఓం భద్రం కర్ణే విష్ణునుమదేవా భద్రం పశ్చే మాక్షత్ర స్థిరైరంగైస్తువాంసూ యశేమదేవీతరాజు స్వస్తి ఇంద్రోధశ్రవా స్వస్తిన పూషాదిష్వేలాస్తినిస్తాహ్యో అరిష్టమేమి స్వస్తినో బృహస్పత నిధాతు శాంతిశా శాంతి ఎస్మి ద్యౌివీచాంతరిక్ష మన సహేకం జాన ఆత్మానం అన్యా వాచో విముంచమృత్యైష సేతు చాలా మంచి మంత్రం ఇది ఈ మంత్రంలో తత్వమసి అనే అసి పదార్థాన్ని చెప్తున్నారు అంటే తత్పదార్థం ఇంతవరకు చెప్పిన దాన్ని సంగ్రహం చేసి దానిని ంపదార్థాన్ని కూడా సంగ్రహం చేసి ఆ రెండింటికి ఉండే అభేదాన్ని చెప్పి ఉత్వమసి ఆ తర్వాత ఈ సత్యాన్ని తెలుసుకునేటువంటి సాధనమును బోధించి దాని ఫలములు కూడా చెప్పారు మొత్తం అన్నీ సో చాలా సమగ్రమైన మంత్రం అయితే ఇవన్నీ ఇంతకుముందు వచ్చిన విషయాలే అయినా కూడా శృతి వాటిని సంగ్రహం చేసి సమ్మరస్ చేసి మళ్ళీ ఇంకోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటుంది సో ఆ భాష్యకారులు ఒకటాయికులు ఆ మాట అన్నారు చూడండిది అక్షరస్యవ దుర్లక్ష్యత్వానర్వచనం సులక్షణార్థం ఇప్పుడు లక్ష్యంగా మనం అక్షరపుర బ్రహ్మను చేసుకోవాలి దాన్ని లక్ష్యం చేయాలి దాన్ని టార్గెట్ చేయాల్సి ఉంటుంది మనం సంసారాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాం మనస్సుతోటి సంసారాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాం సో మనకి సంసారికమైన విషయంలో ఎందుకు ప్రీతి ఉంటుంది సో ఏదో రకమైన ఆకర్షణ ఉంటుంది ఒకప్పుడు రాగాత్మకమైన ఆకర్షణ ఉంటుంది మరొకప్పుడు ద్వేషాత్మకమైన ఆకర్షణ ఉంటుంది ఎవరి మీద ద్వేషం ఉంటుందో వాడే గుర్తుకొస్తాడు అస్మానం కంసుడికి ఎప్పుడు కృష్ణుడే గుర్తుకొచ్చేవాడు రావణాసురుడికి ఎప్పుడు రాముడే గుర్తుకొచ్చేవాడు ద్వేషం చేత గుర్తుకొచ్చేవాడు సో అదేవిధంగా మనకి ఎవరి మీద ద్వేషం ఉంటుందో నా దగ్గర తగులుతున్న విద్యార్థి ఒక ఆయన చాలా సీరియస్ స్టూడెంట్ ఉండేవారు అమెరికాలో చాలా సీరియస్ స్టూడెంట్ సో ఆయన ఆయన ఈ డెమోక్రాట్ అమెరికాలో ఈ డెమోక్రాట్స్ రిపబ్లికన్స్ ఇది అక్కడ మనకి ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ అలాగా ఇక్కడ పొలిటికల్ అవేర్నెస్ ఉంటుంది కదా పొలిటికల్ అవేర్నెస్ ఉండడమో తప్పేం సో హీ వాజ్ ఏ వెరీ పక్కా డెమోక్రాట్ and he was having some particular he developed some particular animosity towards bush but bush is the republican party so iraq war mission lo gaani itara vishayallo ayina yokka attitude iraq war gunnavasaram chaala manga vitrayi pattaru democrats ayithe chaala better ga mix chestu untaru eena chaala better ga mix chestaru so so much so nenu sara ayyandi adiga నా దగ్గరికి వచ్చి ఆయన రిఫర్ చేసుకుంటూ రిఫరెన్స్ అనమాట ఎలా ఉంది సాధన ఎలా ఉంది రెగ్యులర్గా క్లాసెస్ అటెండ్ చేసే సీరియస్ స్టూడెంట్ కూడా సాధనా మార్గం గురించి చర్చ చేసే సందర్భంలో నేను అన్నాను చూడండి డిడ్ యూ డెవలప్ సమ్ పర్టికులర్ నెగటివ్ ఫీలింగ్ టువర్డ్స్ బుష్ ఈజ్ ఇట్ పాసిబుల్ దట్ ఆర్ యూ అబ్జెక్టివ్ ఎనీ మోర్ అని అడిగాను ఎందుకంటే అబ్జెక్టివ్గా చూసి ఈ పార్టీ బాగుంది ఈ పార్టీ బాగోలేదని చెప్పొచ్చు తప్పు ఏం లేదు హీజ్ అ సిటిజన్ బట్ మోర్ దాన్ అట్ ద ఆబ్జెక్టివిటీ మనం స్లోగా ఏం చేస్తామంటే ఒక పార్టీని పొగుడుతూ ఇంకో పార్టీని క్రిటిసైజ్ చేసే సందర్భంలో ఈ బికమ్ బిట్ గట్ ఎవర్షన్ డెవలప్ చేసుకుంటాం రాగద్వేషాలు డెవలప్ అవుతాయి అవుతాయి మన మనం ఇంకో చెప్తామో వాటంతట అవే డెవలప్ అవుతాయి అంచేతనే పార్టీ పాలిటిక్స్లోకి అవేర్నెస్ ఉండటం వేరు దిగకూడదని నేను అభిప్రాయపడుతూ ఉంటాను ఎవళ్ళు సాధువులు దిగకూడదని సన్యాసులకి నేను నేను అభిప్రాయపడేది ఏమిటంటే పార్టీ పాలిటిక్స్లోకి దిగవద్దు అని నా అభిప్రాయం ఎందుకంటే పార్టీ పాలిటిక్స్లోకి దిగిన సందర్భంగా రాగద్వేషాలు ఏర్పడతాయి సన్యాసులు రాగద్వేషాలకు అతీతంగా ఉండే ప్రయత్నం చేయాల్సి ఉంటుంది ఆపోజిట్ ప్రయత్నం చేసేలాగా అతీతంగా ఉండే ప్రయత్నం చేసేమా మానేమో అట్లీస్ట్ యూ షుడ్ నాట్ గోయింగ్ టు దాట్ కదా and anyway, then I was asked to doctor he said yes ma that developed i have a certain particular aversion towards that ridiculous man i development i the policies we are trying to implement than a person never even we are trying to implement so probably initially i was opposing policies for slowly nenu vyaktigatamaina tantu uddeshanu kuda nenu support chestunnanemo i think you are right అని ఆయన నాతో కన్నారు సో ఈ విధంగా నేను ఎందుకు దృష్టాంతం ఎందుకు చెప్పానంటే ఈ విధంగా మనం కనుక సా జాగరూకులమై లేకపోతే మనకి సంసారము విషయంలో రాగద్వేషాలు దృఢంగా ఏర్పడతాయి సో ఈ విధంగా మనము సంసారాన్ని లక్ష్యంగా చేసుకుని ముందుకు సాగిపోతూ ఉంటాం సంసారాన్ని లక్ష్యంగా చేసుకుని దాన్ని తాడనం చేస్తూ ఉంటాం వేద్గ్యం గో ఆన్ హిటింగ్ ది సంసార సో దిస్ హ్యాబిట్ వీ హ్యావ్ సో మొట్టమొదట బ్రహ్మని హిట్ చేయడం మాట అలా చూపెట్టి ముందు సంసారాల విషయంలో ఆ లక్ష్యాన్ని లక్ష్యీకరణము లక్ష్యంగా చేసుకుని మనం ముందుకు సాగిపోయేటువంటి ప్రవృత్తి ఏదైతే కలదో దానిని మానేయాలి సో నివృత్తి సంసారాన్ని లక్ష్యంగా చేసుకోవటం మానేయాలి సంసారాన్ని ఎంత మినిమం లక్ష్యంగా చేసుకుంటో అప్పుడు మీకు మెంటల్ ఎనర్జీస్ మీ కన్సర్వ్ అవుతాయి అప్పుడు ఆటోమేటిక్గా బ్రహ్మని లక్ష్యంగా చేసుకోవటం సరళమవుతుంది సో బ్రహ్మని లక్ష్యంగా చేసుకుని మనం జీవించాలి ఇది చాలా తేలికగా లే వర్ణించాను అంత కఠినమైన పదాగేదాన్ని మరొక ఎంత కఠినమో అంటే సర్వసంఘ పరిత్యాగులుగా ఉండవలసిన మహా సాధువులు కూడా సన్యాసులు కూడా అన్నీ వదిలిపెట్టేస్తారు కదా సన్యాసులంతా సపోర్స్ ఉండేవి ఎవరికైతే వాళ్ళు కూడా ఈ సంసారాల లక్ష్యము విడిచిపెట్టి బ్రహ్మనే లక్ష్యంగా చేసుకోవటం చాలా కఠినమైన పనిగా భావన చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఎవరికైనా కఠినమైనది సో అలాంటిది సంసారంలో ఉంటూ సంసారంలోని ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఇంట్లో ఉన్నటువంటి వివిధ పాత్రలని పోషిస్తూ దాంట్లో వచ్చేటువంటి కష్ట సుఖాలను అనుభవిస్తూ ధనాన్ని వర్క్ చేసి ధనాన్ని సంపాదిస్తూ సంపాదించిన ధనాన్ని ఒక ప్రపోర్షన్లో ప్లాన్ వేసి ఖర్చు పెడుతో ఉండేటువంటి గృహస్థులకి బ్రహ్మలక్ష్యంగా చేసుకోవటం అన్నది ఇంకా ఎక్కువ కఠినం ఐ కెన్ అండర్స్టాండ్ కానీ చేయక తప్పదు కాబట్టి ఇప్పుడు ఎక్సర్సైజ్ చేయటం అన్నది కఠినమైన విషయం ఎందుకంటే ఎక్సర్సైజ్ చేద్దామనుకునే వాళ్ళు ఎవో ఆటంకాలు వస్తాయి కాబట్టి అందులో గృహస్థులకి బ్రహ్మచారులకి కఠినమైతే గృహస్థులకి కఠినం అని చెప్పాలా గృహస్థులు కూడా కఠినమే కాబట్టి మానేద్దామా మానేస్తే ఇంకా డేంజర్ అప్పుడు మానేడానికి వీర్లేదు కథనమైనా సరే చేయాల్సిందే అదేవిధంగా బ్రహ్మను లక్ష్యం చేసుకుని మనం సాధన చేయాల్సిందే సాధకుడు అన్నవాడు సాధనను విడిచిపెట్టేస్తే ఇంకేమీ లేదు జీవితంలో సాధన సాధనే బలం అంతా సాధనయే ప్రాణము సో సాధనను విడిచిపెట్టడానికి వీరలేదు కాబట్టి దుర్లక్ష్యత్వా ్రహ్మను లక్ష్యముగా చేసుకున్నటలో క్లేశమున్నది కనుక ఆ కారణం చేతనే అక్షర సేవ ద లక్ష్య అక్షత పరబ్రహ్మను లక్ష్యముగా చేసుకోవటంలో ఉండేటువంటి క్లేశాన్ని మనస్సులో పెట్టుకుని శృతి పునఃపునర్వచనం ఆ అక్షత పరబ్రహ్మను లక్ష్యం చేసుకోవాలి అనే మాటను మరలా మరలా చెప్తూ ఉంటుంది ఇందుకోసమని సులక్షణార్థం లక్షణం అంటే తెలుసుకోవడం సుఖముగా తెలుసుకున్నటోట లక్షణం అంటే చూపించటం చూపించిందని తెలుసుకోవడం సో తేలికగా తెలుసుకున్న కొరకై శృతి పునః పునః చెప్తూ ఉంటుంది అందుకోసం ఈ మంత్రము అని అవతారిత సో మంత్రం ఏదో చూడండి ఎస్మిన్ జౌ పృథివీ చాంతరిక్ష మోతం అది అధిభూతం సో ఈ పృథివీ ఈ అంతరిక్షము మన చుట్టూ ఉన్నటువంటి స్పేస్ పృథివీ ఇంకా అంతరిక్షంలో ఉన్నటువంటి ఇతర గోళములు సమస్త జగత్తు కూడా ఇదంతా కూడా పరబ్రహ్మయుందు ఓతం ఓతం అంటే పర్వతం కూడా మీరు పెట్టుకోవాలి పక్కన పరబ్రహ్మయుందు ఓత పుర్వత ఉన్నది ఈ ఓత పుర్వత భావం నేను మీకు చాలాసార్లు చెప్పాను అంటే విడదీయడానికి వీలు లేనంతగా కలిసిపోయింది అని అర్థం ఓత పురాత భావము అంటే పడుగు పేక సో అంటే కారణమే కార్యరూపంగా కనపడుతూ ఉంటుంది ఇప్పుడు బంగారము అది బంగారమునందు ఆభరణములన్నీ ఒతప్రోత భావంతో ఉంటాయి ఇప్పుడు ఒక ఆభరణం తీసుకున్నారనుకోండి దానికి దాని దానికి అడ్డం చూసినా బంగారమే నిలుగు చూసినా బంగారమే అడుగులు చూసినా బంగారమే పైన చూసినా బంగారమే పక్కన చూసినా బంగారమే ఎక్కడ చూసినా బంగారు చూసినా ఎక్కడ చూసినా బంగారమే దాన్ని ఓతప్రోత భావం అంటాం మరి అంతా బంగారం అయితే మరి దీన్ని లెక్క వస్తని ఎందుకంటూ అదే మాట అంటాం మీ ఆల్సో సేవ చేసే మేము ఇంకో అడుగు వేసి మీ అజ్ఞానం చేత అంటున్నారని అంటాం అది నీ రెడీ సో ఓతప్రోత భావము అంటే అలా ఉంటుంది కాబట్టి ఈ జగత్తంతా కూడా పరబ్రహ్మ ఎందు ఓతప్రోత భావములో ఉన్నది అంటే పృథివీ అంటే బ్రహ్మయే బ్రహ్మయే పృథివీ రూపంగా మన చేత దర్శింపబడుతోంది సంస్కార బలాన్ని బట్టి బ్రహ్మయే పృథివీ రూపంగా సో అలాగే అంతరిక్షము స్పేస్ ఇట్ ఈజ్ ఆల్సో బ్రహ్మ సో ఈ విధంగా మొత్తం అధిభూతము మన చుట్టూ ఉన్నటువంటి విశ్వమంతా కూడా ఆ పరబ్రహ్మందే మనుగడను కలిగి ఉన్నది పృథివీ చాంతరిక్ష మోతం ఇంకపోతే అధ్యాత్మము మనహా సహ ప్రాణై సర్వై అధ్యాత్మంలోకి రండి మనస్సు అన్ని ఇంద్రియములతో బాటుగా పరబ్రహ్మందే ఓతప్రోత భావంతో ఉన్నది ఇది ఎలాగంటే అధ్యాత్మంలో సూక్ష్మంగా ఉంటుంది అధిభూతంలో కొంచెం గ్రాస్ ఉన్నా అధ్యాత్మం దగ్గర వచ్చేటు సూక్ష్మ సూక్ష్మంగా మనం గమనించాల్సి ఇప్పుడు ఇది ఎలాగంటే చెప్పే పద్ధతి ఎలా ఉంటుందంటే ఎలక్ట్రిసిటీ వచ్చినప్పుడు ఈ గ్యాడ్జెట్స్ అన్నీ పనిచేస్తాయి అని చెప్పడం ఒకటే దాంట్లో మీరు ఏం చేస్తున్నారు గ్యాడ్జెట్స్కి ఇంపార్టెన్స్ ఇచ్చి వాక్య రచన చేస్తున్నారు ఎలక్ట్రిసిటీ వస్తే రెఫ్రిజిరేటర్ పనిచేస్తుంది హీటర్ పనిచేస్తుంది ఫ్యాన్ పనిచేస్తుంది దీపం వెలుగుతుంది అంటే ఈ ఈ పద ఈ వస్తువు ఈ ఎక్విప్మెంట్స్ ఈ ఉపకరణాలు ఏవైతే ఉన్నాయో వీటికి విలువనిచ్చి మీరు మాట్లాడుతున్నారు నేనన్నా అసలు ఆ మాట్లాడే పద్ధతి తప్పని నేనంట ఎందుకంటే ఈ ఉపకరణములు వీటి బ్రతుకు ఎంతవరకు అంటే ఎలక్ట్రిసిటీ యొక్క అనుగ్రహం ఉన్నంతవరకే వీటి బ్రతుకు అసలు అది ఒక ఉపకరణం అనేది ఎప్పుడైందంటే అనుగ్రహించినప్పుడే అవుతుంది అందు గురించి నేను చెప్తూ ఉంటాను దాంట్లో ఎలక్ట్రిసిటీ ప్రవేశించి అది ఫ్యానింగ్ అనే ఫంక్షన్ చేసినప్పుడే దానికి ఫ్యాన్ అనే పేరుకి వస్తుంది కాదు మీరు ఫ్యాన్ అని కూడా వీల్లేదు ఇటు ఒక సంస్కార బలం చేత దాన్ని మీరు ఫ్యాన్ ఫ్యాన్ ఫ్యాన్ అంటున్నారే కానీ అది ఫ్యాన్ ఎప్పుడవుతుంది ఎలక్ట్రిసిటీ యొక్క అనుగ్రహం దానికి ఫ్యాన్ అవుతుంది మిగతా కూడా ఫ్యాన్ ఉండడానికి వెళ్ళేది మూల కూర్చుని వెళ్ళకుండా మూల కూర్చుని ఉన్నటువంటి అంచలంతా చూపించి దీపము అని అది దీపం అవుతుందా దీపం అవుతుంది అది వెలుగుతుంటే దీపం అవుతుంది కానీ ఓ మూల కూర్చుని ఉన్నది అది కలగట్లేదు దాన్ని కొట్టుకున్న దీపము దీప్యత ఇటు దీపహా అని అనే అర్థంలో దీపము అని ఎందుకు వాడతారు కానీ సంస్కారం చేతనం అంటే ముందు వెలిగింది మళ్ళీ రేపు కూడా వెలుగుతుంది కనుక దానికి దీపము ఆ సంస్కారం చేతను పేరు పెట్టారే కానీ వాస్తవంగా ఆ అగ్ని యొక్క శక్తి యొక్క అనుగ్రహంగా అనుకున్నప్పుడే అది దీపం సో ఈ విధంగా మీరు దాన్ని రివర్స్ డైరెక్షన్లో చూడాల్సి ఉంటుంది ఉపకరణాలకు వాల్యూ ఇవ్వడం మానేసి ఎలక్ట్రిసిటీకి వాల్యూ ఇచ్చినప్పుడు మనం ఏమని చెప్పచ్చు అంటే ఈ ఫ్యాను దీపము రెఫ్రిజిరేటరు హీటరు అనేటువంటి ఉపకరణములన్నీ కూడా ఎలక్ట్రిసిటీ అందే నిలిచి ఉన్నవి పోత ప్రోత భావముగా నిలిచి ఉన్నవి అంటే ఫిజికల్ షేప్ గురించి మీరు చెంత చేయకండి ఇప్పటికే దృష్టాంతం ఎంతవరకు అవసరమో అంతవరకే చూసిపోవటం సో అదేవిధంగా అలా చెప్పచ్చు మనం అదేవిధంగా కన్ను అంటే కన్ను అంటే ఈ రెప్పలోనూ మీరు ఫిజికల్గా అలంకారం చేసి వాటికి కన్ను కాదే కాదు రెప్పలకి రంగేస్తారు కన్ను పైన ఏదో మ్యాక్సిడైనా ఏదో ఒక పదార్థాన్ని అప్లై చేస్తారు తర్వాత ఇక్కడ ఈ పొడుగు ఇంకొంచెం నల్లగా ఇటువైపు పొడిగిస్తారు ఉన్న వయసు నిడివి కంటే ఎక్కువ నిడివి కనబడే విధంగా ఈ అలంకారాలన్నీ చేస్తున్నారు ఈ అలంకారములన్నిటికీ లక్ష్యంగా ఉన్నటువంటి ఏ భాగము అది కన్ను కానే కాదు అది కన్ను కానే కాదు చివరికేమో ఆ కర్ణాభరణం పెడతారు కళ్ళలో పెడతారు ఏదేమో పెడతారు ఆ అలంకారాలు చేసి భాగం చెవి కానే కాదు అది ముక్కు పొడక పెడతారు లేకపోతే ముక్కు నుంచి ఏదో అలంకారం పెడతారు అది ముక్కు కానే కాదు సో ఈ ఊరికే ఈ వీటి యొక్క యథార్థ స్వరూపం ఏమిటంటే వాటి ముందు ప్రకటమవుతున్నటువంటి చైతన్యమే వాటి యొక్క యథార్థస్వరూపం అశక్తి అలాగే కాళ్ళు చేతులు కూడా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ రేమండ్ సూట్ తొడిగిస్తే కాళ్ళు నడవగలుగుతాడా నడవలేదు కాదంటే ఇలాగ సూట్ పెడుగుతే అయింది కాళ్ళలో శక్తి ఉంటే కాలవుతుంది సూట్ని బట్టి కాలవు అలంకారాన్ని బట్టి కాలవదు అలాగే చేతులు కూడా కనుక ఈ మనస్సు ఇంద్రియములు ఇంద్రియములు ఐదు ప్లస్ మనస్సు సర్వై అన్నారు కదా ఈ పదకొండు ఈ పదకొండు మనిషి అంటే ఈ పదకొండేనండి ఇంకేము మనిషి ఇవి లేకపోతే దానమును విజ్ఞానము ఈ సో ఈ ప్రాణము ఈ విజ్ఞానము కలిపేసి పదకొండు వచ్చేసింది ఈ అధ్యాత్మం కూడా పరబ్రహ్మ ఎండే ఓతప్రోత భావం చేత ఉన్నది అలా తెలుసుకోవాలి పరబ్రహ్మ వచ్చి వీటిని నడిపిస్తున్నాడని కాదు ఇవి పరబ్రహ్మయందు మనుగడను సాగించుకున్నది పరబ్రహ్మ చైతన్యం ఇక్కడ ప్రకటన కాకపోయినట్లయితే అసలు ఇవి ఏమీ ఫలానా అని చెప్పడానికి కూడా వీలు లేని స్థితిలో ఉండేవి పంచభూతాలు అన్నీ పంచభూతాలే సో కన్నంటే ఇట్స్ ఏ బంచ్ ఆఫ్ సెల్స్ చెవంటే కూడా బంచ్ ఆఫ్ పార్టికల్సే కానీ ఆ బ్ ఆఫ్ పార్టికల్స్లో ఆ చైతన్య శక్తి ప్రవహించే ప్రసాదించేప్పటికీ ప్రకటమయ్యేప్పటికీ రిఫ్లెక్ట్ అయ్యేప్పటికీ వెంటనే దానికి వినికిడి అనే ఒక విశిష్టమైనటువంటి సామర్థ్యం దానికి వచ్చింది కాబట్టి ఈ ఇంద్రియములన్నీ కూడా ఆ పరబ్రహ్మయందు ఆ ఆ చైతన్యములందు పతప్రోత భావం చేతను ప్రకాశిస్తూ ఉన్నది సో అక్కడికి తత్ అధిభూత చెప్పారు అధ్యాత్మ జ సో ఇప్పుడు ఈ అధిభూతంలో ఒక శక్తి అధ్యాత్మంలో మరో శక్తి ఉందని అనుకునేవా తమేవ ఏకం జానోత్సహం వేదాంత దీంట్లో నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే దీస్ ఆర్ సర్టన్ థింగ్స్ విచ్ ఆర్ నాట్ అవైలబుల్ ఫర్ డిస్కషన్ కొన్నింట్లో డిస్కషన్ చేయాల్సినవి ఏం కావు దీజ్ ఆర్ ది బేసిక్ ట్రూత్స్ బేసిక్ ట్రూత్స్ విషయంలో డిస్కషన్ ఏముంది సో దాని విషయంలో డిస్కషన్స్ ఏముండవు వేదాంతము బోధించేటువంటి మౌలికమైన సత్యాలు ఏమిటంటే నెంబర్ వన్ రియాలిటీ ఈజ్ వన్ వన్ వితౌట్ సెకండ్ సత్యతత్వము అదే అద్వి అద్వితీయము ఇంట్లో చర్చకి మీ మతం ఏది మా మతం అది ఇన్నేలు లేవు ఉన్నదంటే అదే వేదాంతం బోధించేది అదే నెంబర్ వన్ నెంబర్ టూ మనిషి యొక్క యథార్థ స్వరూపము అంతరతమైన స్వరూపము దైవత్వమే డివినిటీ ఈజ్ వన్ ఇగ్నర్ మోస్ట్ రియాలిటీ ఇస్ డివినిటీ అది నెంబర్ టూ దాంట్లో కూడా చర్చించేది ఏం లేదు ఈ మొత్తం ఈ ఆచార్యుడు ఇలా చెప్పాడు ఆచార్యుడు అలా చెప్పాడనే చర్చలు ఏం లేవు చర్చలు పెట్టుకున్నారంటే మీరు మౌలికమైన అంశాన్ని కూడా తెలుసుకోకుండా చర్చలు పెట్టుకుంటున్నారంటే మీరు అజ్ఞానంతో అంధకారంలో ఉన్నారని అర్థం అనుకంటే ఇంకంతకంటే చెప్పేది ఏం లేదు అది సెకండ్ ట్రూత్ థర్డ్ ట్రూత్ ఏమిటంటే ఇన్ ఉపనిషత్స్ దోన్లీ వన్ రిలిజియన్ దట్ ఈస్ ద రిలిజియన్ ఆఫ్ రియలైజేషన్ అంటే సత్యాన్ని తనంత తానుగా తన హృదయంలో ఆవిష్కరించుకునుటయే ఇక్కడ పరమ లక్ష్యము ఇక్కడ రిలిజియన్ అదే రిలిజియన్ ఇక్కడ పుణ్యం సంపాదించడం స్వర్గానికి వెళ్ళడం ఆ రెలిజియన్ కాదు ఇక్కడ ఇక్కడ వేదాంత రిలిజియన్స్ సత్యాన్ని మీరు ఆవిష్కరించుకునుటయే అదే రెలిజియన్ ఈ మూడు అంశాల్లోనూ దెర్ ఈజ్ నో కాంప్రమైజ్ దెర్ ఈజ్ నో స్కోప్ ఫర్ డిస్కషన్ అది ఒపీనియన్స్ ఏమీ లేవు వేదాంతం అంటే ఉపనిషత్తుల యొక్క బోధ లాగే ఉన్నది సో తం ఏవ తం ఏకమేవ జానత అధ్యాత్మమునందు ఉండేటువంటి అధ్యాత్మానికి ఉనికిని అనుగ్రహిస్తూ ఉన్నటువంటి ఏ పరబ్రహ్మగలదో అధ్యాత్మానికి అధిభూతానికి ఉనికిని అనుగ్రహించే ఏ పరబ్రహ్మగలదో ఈ అధ్యాత్మము ఏ అధిభూ అధ్యాత్మము అధిభూతము రెండు విడి చేసుకు విడివిడిగా సపరేట్ చేసి కూర్చున్నాం మనం ఈ సెపరేషను ఇట్ ఈస్ రాంగ్ ఇట్ ఈస్ ఫాల్స్ ఇప్పుడు మీరు గమనించండి మన అనుభవం వస్తూ మన జీవితంలో అనుభవాలకు వస్తూ అనుభవంలో కాకపోతే అసలు చెప్ప శాస్త్రమే కాదు అది మనం మన జీవితంలో ఉండే అనుభవాలని తెలుసుకుని విశ్లేషించి తెలుసుకోవడం చేతకాక కొత్త కొత్త అనుభవాల కోసం ప్రయత్నిస్తూ ఉంటుంది శృతి మనకున్నటువంటి జాగ్రత్త స్వప్న సుశుప్తి అవస్థలని ఒక మోడల్గా తీసుకునే అత్యద్భుతమైన సత్యాలను బోధిస్తుంది వీడికి అది పనికిరాదు ఆ బోధం పనికిరాదు ఆ బోధం తెలుసుకునే వివేకం లేదు వీడేదో ఇక్కడి నుంచి ఇక్కడికి రావాలి అక్కడి నుంచి ఇక్కడికి కింద దిగాలి అంటాడు అదేదో ఇంకో అనుభవం వస్తే వీడేదో ఉద్ధరిస్తానంటాడు ఈ ఉన్న అనుభవం చాలా వీడికి తెలుసుకుంది కానీ ఈ అనుభవం కాకుండా ఇంకో విలక్షణమైన అనుభవం ఒక విడ్డూరమైన అనుభవం ఏదో ఒకటి ఉందో అదోస్తే నేనేమో జ్ఞానం పొందేస్తాను ఉంటాను ఈ ఉన్న అనుభవాన్ని అర్థం చేసుకోవడం జాతకాలు సో ఇది ఇదంతా కూడా వివేకం అలాగే ఉంటుంది నేను మీకు అనుభవం చెప్తే చూడండి మీరు ఆలోచించండి మీరు సినిమాకు వెళ్ళారనుకోండి సినిమా హాల్లో కూర్చుని ఉంటారు కూర్చున్నప్పుడు మీరు ప్రేక్షకులు ప్రేక్షకుడు చూసేవాడు సినిమా తెర చూడబడేది తెర తెర మీద వాట్ కమ్స్ చూడబడేది అదే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉంటుంది ఇందట్లోకి సినిమా ప్రారంభం అవుతుంది ఫలానా డైరెక్టరో లేకపోతే ఫలానా నిర్మాతో లేదా ఫలానా యాక్టర్స్ తోటి ఈ పేరుతో సినిమా ప్రారంభం అవుతుంది సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కంటిన్యూస్ ఇంతట్లోకి హీరో వస్తుంది హీరోయిన్ వస్తుంది విలన్ వస్తుంది సో సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈజ్ ఇంటాక్ట్ నౌ యూఆర్ అబ్జార్వ్డ్ ఇన్ ది మూవీ ఎబ్జార్ప్షన్ టేక్ జరగాలి ఆ లై లేనవుతా అనేది జరగాలి లేనం అయిన తర్వాత లేనం లేనం అయ్యే వరకు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కంటిన్యూస్ మీరు ఆలోచించుకోండి మీరు లీనమైపోయిన సినిమాని మీరు గుర్తు చేసుకోండి లేనమైన సందర్భంలో దెర్ ఈజ్ ఓన్లీ ద మూవీ దెర్ ఈజ్ నో సీయర్ దెర్ ఈజ్ నో సీన్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజను ఉండదు మీరు దాంట్లో విలీనమైపోయిన సందర్భంలో నిమగ్నం అయిపోవాలన్నమాట అలా ఉండాలి ఆ పిక్చర్ సపోజ్ ఆ పిక్చర్లో శృంగార రసాన్ని బాగా పోషిస్తున్నారనుకోండి అప్పుడు కేవలము శృంగార రసము యొక్క అనుభవమే ఉంటుంది తప్పిస్తే నేను చూసేవాడిని అది చూడబడేది అనే విభాగం ఉండదు హాస్యరసాన్ని పోషిస్తున్నారనుకోండి హాస్యరసానుభూతే ఉంటుంది తప్పిస్తే ఇక్కడ హైదరాబాద్లో ఒకసారి హాస్య సమ్మేళనం అయింది ఎప్పుడో నాలుగేళ్ల క్రితం పదేళ్ల క్రితం పది పదేళ్ల క్రితం దట్ వాజ్ ఎ ఫ్లాప్ దస్లో ఇంక మళ్ళీ చేయట్లేదు వాళ్ళు ఫ్లాప్ ఎలా అయిందో ఇది వెళ్ళేది దానికి ఫ్లాప్ ఎలా అయిందో చెప్పంటారా మొత్తం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వర్తలు వస్తారు ఎవళ్ళు నవ్వరు అది ఫ్లాప్ ఒక్క ఆయన మాత్రం వచ్చినప్పుడు నవ్వారు అందరూ ఆయన పేరు ఏలూరుపాటు అనంతరామయ్య గారు ఆయన ఇప్పుడు లేరు సుదర్శులు లేరు నేను ఈ మాట ఆయన జీవించినప్పుడు సభాముఖంగా కూడా చెప్పాను ఆయన వచ్చి కొన్ని పద్యాలు కొన్ని వాక్యాలు చదివినప్పుడు అందరూ నవ్వారు మొత్తం మూడు రోజుల సమ్మేళనంలో ఒకేసారి నవ్వారు ఆయన ఉన్నప్పుడు మిగతా ఎప్పుడూ నవ్వలేదు ది ది ఎంటైర్ ప్రొసీడింగ్స్ ఫర్ ఏ ఫ్లాప్ ఎవరూ నవ్వట్లేదు స్టేజ్ మీద ఉన్నవాళ్ళు నవ్వరు కింద కూర్చున్న వాళ్ళు నవ్వరు ఏవో కొన్ని హాస్యాలు చెప్పడానికి ప్రయత్నించిన వాళ్ళు చిన్నమోహం చేస్తున్న ఒకరికి పోతారు ఇంకేం చేస్తారు వాళ్ళు ఏవో చెప్తారు వీళ్ళు నవ్వరు అంటే అర్థం నవ్వటర్గా లేదని కాబట్టి హాస్యరసం పోషించినప్పుడు వాడు హాస్యం చెప్తాట్ట నేను వినాలి అని మీరు అనుకుంటూ ఉన్నంతసేపు మీరు హాస్యరసానుభూతిని పొందమే లేదు మీరు తీరా హాస్యరసానుభూతి మీకు కలిగితే వాడు హాస్యం చెప్పినవాడు నేను హాస్యం వింటున్నవాడు నేను విభాగం డిజాల్వ్ అయిపోతుంది అలాగే కరుణ రసం వాళ్ళ బోర్మను ఏడిచేస్తే మీరు నవ్వుతూ చూస్తారు ఏట్రాయుడుస్తున్నాడని అలా బోర్మను ఏడిచేస్తే ఏడి చేయరు ప్రేక్షకులు ప్రేక్షకులని ఆ సన్నివేశముల యొక్క రచన చేత సన్నివేశాలను ఆ విధంగా వాటిని రచించాలి స్ట్రక్చర్ చేయాలి చేసేప్పటికీ కళ్ళబడి నీళ్ళు బొటపటా నీళ్లు తారుతారు నేను అయోధ్యాకాండ పాఠం చెప్పేవాడిని దీనికోసం సినిమానే అక్కర్లేదు రామాయణం పాఠం చెప్పినప్పుడు కూడా శైల స్వరూపంలో పాఠం చెప్పేవాడిని తర్వాత నేను నాకు కళ్ళమీళ్ళు వచ్చేవి విన్నవాళ్ళ కళ్ళ నీళ్ళు వచ్చేవి అయోధ్యాకాండలం అంటే ఆ కవి ఆ రసాన్ని అంత అద్భుతంగా పోషిస్తారు ఈ రామాయణం చెప్తున్నాడు మనం వింటున్నాము అని ఉండదు అక్కడ ఏముంటుందంటే యు బికమ్ వన్ నేనే భరతుడిని నేనే రాగుడు మీరు అనుకుంటారని అలాగా కూడా ఉన్నారు మీరు భరతుడు మీరు రాగుడు ఏమవరు అక్కడ పోషింపబడే రసమే ఏదైతే కలదో ఆ రసముతోటి మీరు మమేకమైపోయి కేవలము రసాను భూతి మాత్రమే ఉంటుంది అప్పుడు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఉండదు కాబట్టి మనకుండే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ నేను చూసి ఇవాళ ఈ జగత్ అనేటువంటి విభాగం ఏదైతే కలదో ఇదే పరమసత్యం అని మీరు అన్నాడో అనుకోద్దు నిజానికి అది పెద్ద అసత్యం అది నిత్యది ఆ డివిజన్ తప్పని మీరు తెలుసుకునే ప్రయత్నం చేయాలి అదే సాధన అంటే తమే వైకం జానత ఈ అధిభూతము ఈ అధ్యాత్మము ఒక్కటే బే ఫండమెంటల్ డివిజన్ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ ఈ ఫండమెంటల్ డివిజన్ ఇది అజ్ఞాన కల్పితము మన మనస్సుకి అలవాటైపోయి ఉంది ఫండమెంటల్ డివిజన్ అంచేతం అలా చిన్నప్పటి నుంచి బాగా ప్రాక్టీస్ చేసి చేసి చేసి జన్మ జన్మాంతరముల నుండి దాన్ని అభ్యాసం చేసిన మీదట సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజనే యథార్థం అని అనిపిస్తుంది ఈ యథార్థమే పరమసత్యం అని ఒక ఆయన శాస్త్రం రాసి పెడతాడు ఒకటి శాస్త్రం రాస్తే ఆతని వెనకాల పడి ఉండేవాళ్ళు వంద మంది ఓ పెద్ద గ్రూప్ ఒకటి సో నడుస్తూ ఉంది ఏం తెలుసుండి రాసిన శాస్త్రాలు ఏం కావు తెలుసు చెప్పే మాటలు ఏం కావు అంటే ఏదో గతానుగతికో లోక లోక గతానుగతిక ముందు నడుస్తాడు వాళ్ళ వెనకాల వెళ్తూ ఉంటారంత గతాన్ని గతికోలు ఒక ఐదని తెలిసిండి చెప్పిన మాట తెలుసుండి చేసి పని కాదు కాబట్టి లోకమన్నది లోకులు చేసేటువంటి పనికి వాళ్ళు లాజిక్ రైమ్ ఉంటుందని మీరు అనుకుంటే అంత పొరపాటు నేను ఇవాళ న్యూస్ చూశాను గాంధీభవన్ దగ్గర వెంకటస్వామి ఫోటో వెంకటస్వామి అంటే ఈ సపోజ్ టు వెరీ ఇంపార్టెంట్ కాంగ్రెస్ లీడర్ వెంకటస్వామి ఫోటోని గాంధీ భవన్ ఎదురుకుండా పెట్టి ఆ ఫోటో మీద చెప్పులతో కొడుతున్నారు ముమ్ము వేస్తున్నారు కన్యు కన్యూ ఇమాజిన్ కన్యూ థింక్ అఫ్ ఇట్ ఉమ్ము ఉమ్ము వేయడం అన్నది ఎప్పుడైనా తప్పనిసరే ఆరోగ్యం బాగలేక ఉమ్ము వేయాల్సి వస్తే వాళ్ళు లేని సమయం చూసుకుని బాత్రూంలోకి వెళ్ళి ఉమ్ము వేసి రావాలి సంస్కారం వాళ్ళు అలా ఉంటారు అలాంటిది వీడు సభ పెద్ద పెద్ద బిల్డింగ్ ముందు కెమెరాల ముందు వీడు ఆ ఫోటో మీద ఉమ్ము తూక్తా ఎవళ్ళు ఈ పని చేస్తున్నది బీజేపీ వాళ్ళు అనుకున్నారా కాంగ్రెస్ వాళ్ళే చెప్పులతో కొడుతున్నారా ఆయన ఫోటోని ఉమ్ములు వేస్తున్నారు ఎవరిదా ఇంత పొరపాటు చేస్తున్నారు ఈ అపోజిషన్ పార్టీ వాళ్ళకి బుద్ధి లేదా ఒక వ్యక్తిని అలా చేయించాలంటే మా మిత్రుడు అన్నారు నేను భిక్షకు వెళ్ళినప్పుడు ఇలా చేస్తున్నారు ఏంటో తప్పు కదా అంటే ఆయన అన్నారు అప్పుడు అపోజిషన్ పార్టీ వాళ్ళు కాదు స్వామీజీ వాళ్ళ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళే చేస్తున్నారు అవని అది ఆ ముఠా తగాదాల వల్ల వచ్చింది అప్పుడు అనుకున్నా సో లాజిక్ రైము ఈ ప్రపంచంలో ఉంటుందని మీరు అనుకుంటే అంత పొరపాటుదే కానీ ఇంకోటి దెర్ ఇస్ నో లాజిక్ దెర్ ఈజ్ నో రైమ్ జగత్ అంతా అంతే ఇది విక్షాభూతం కదా తమే వైకం జానత కాబట్టి ఈ అధిభూతము అధ్యాత్మము ఇదంతా ఒక్కటే అని తెలుసుకోండి ఇది ఎందుకు కేవలము మరి ఒక్కటైతే విడివిడిగా ఉన్నట్టేందుకు కనపడుతుంది దేహమే నేను అనుకోవడం చేత దేహమే నేను అనుకోవడం చేత ఇప్పుడు దేహమే నేను అనుకునేప్పటికి ఏమైంది దేహము ఇట్ బికేమ్ ఇంటర్నల్ టు మీ అండ్ ఎంటైర్ వరల్డ్ ఎక్స్టర్నల్ అయిపోయింది అయిపోయింది కదా బట్ ఫ్యాక్టీస్ దేహ మీరు జగత్తుని ఏ రకంగా దర్శిస్తున్నారో దేహాన్ని కూడా ఆ రకంగానే దర్శిస్తున్నారు కాబట్టి దేహము జగత్తుతో జగత్తు రెండు కూడా ఎక్స్టర్నల్గానే ఉంటాయి వివేక ప్రక్రియలో సర్వాత్మ ప్రక్రియలో రెండు కూడా ఇంటర్నల్ అయిపోతాయి మీరు మీలో కలిపేసుకుంటే రెండింటినీ కలిపేసుకోవాలి మీకు సెపరేట్గా పెట్టదలుచుకుంటే రెండింటిని సపరేట్గా పెట్టాలి అది వివేకం వివేకము వివేకం అంటే డిస్క్రిమినేషన్ కాబట్టి తమే వైకం జానత ఈ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ కేవలము అలవాటు ప్రకారంగా వస్తున్న డివిజన్ తప్పిస్తే అజ్ఞానము అలవాటు ఇవన్నీ సమానార్థకాలు అందుకు దాంట్లో సత్యం ఏం లేదు సో ఇదంతా ఒకటే ఇదొక లక్ష్యంగా పెట్టుకుని మనం అర్థం చేస్తాం చేస్తే ఆ లక్ష్యాన్ని ఎప్పుడు చేర చేరాలో అప్పుడు చేరదాం మనం ఉండేటువంటి సాధనా బలాన్ని బట్టి సంస్కార బలాన్ని బట్టి మనకి ప్రాపంచిక వాసనలు గట్టిగా ఉన్నాయంటే లక్ష్యం చేరడం కష్టం అవుతుంది ఇప్పుడు మీకు ప్రపంచంలో మీకు ప్రీతిపాత్రమైన వస్తువు లేకపోతే ఒక సంబంధం ఉన్నంత కాలమో మీరు సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ డివిజన్ అధిగమించడం సాధ్యం కాదు అలాగంటే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ్ దెర్ ఈజ్ సంథింగ్ అవుట్ సైడ్ ఆఫ్ యూ అండ్ యూ లవ్ ఇట్ దెన్ ద డివిజన్ ఈజ్ రాంగ్ అంటే హౌ యూ కెన్ రిలేట్ టు దాట్ దెర్ ఈజ్ నో రెండింటికి పొంతన కుదరదు డివిజన్ ఎందుకంటే మీకు రాగము ద్వేషము ఉన్నంత కాలము డివిజన్ కూడా ఉండాలి రాగద్వేషాలు డివిజన్ మీదనే ఆధారపడి ఉంటాయి భేదం మీదనే ఆధారపడి ఉంటాయి భేద భేదమే వాటిని నిలబెడుతుంది కాబట్టి మీరు రాగద్వేషాలు ఉన్నంత వరకు భేదాన్ని నిరాకరించడం ఎక్కడ కుదురుతుంది కుదరదు ఇప్పుడు లంచం తీసుకుంటూ వారికి నీతిని చెప్పడం ఎక్కడ కుదురుతుంది వారి దగ్గరే లంచం తీసుకుని వాడికి నీతి చెప్తారు మీరు చెప్పలేరు అలాగే మీరు సంసారం నుంచి ఈ అపేక్ష పెట్టుకుని సంసారం నుంచి లాభం పొందాలని సంసారం నందు సత్యత్వ భావనతో ఉంటూ మళ్ళీ ఆ సంసారాన్ని అద్వైత పరబ్రహ్మలో నేను విలీనం చేస్తానంటే ఎక్కడ కుదురుతున్నది దాని నుంచి లంచం తీసుకుంటూ దాన్ని విత్యాభూతం చేస్తానంటే ఎక్కడ కుదురుతున్నది ఇట్ ఓంట్ హ్యాపన్ కాబట్టి సంసారం నుంచి లంచాన్ని తీసుకోవటం మానేయలుగుతుంది దాన్నే విరక్త విరక్తి అంట ఫస్ట్ సో తమేవైకం జానర్థ అది అద్వితీయము ఒకే ఒక అద్వితీయ తత్వము యథా సత్యము సత్యవస్తువు ఇటు అధిభూతంగాను ఇటు అధ్యాత్మంగాను ప్రకాశిస్తూ ఉన్నది ఓకే అయితే నాకు ఆ అక్షర పరబ్రహ్మకి అంటే అధిభూతంగా అధిదైవంగా అధ్యాత్మంగా ప్రకాశించేటువంటి అక్షర పరబ్రహ్మకి సంబంధం ఏమిటి ఆత్మానం జానర్థ అది ఒక్కటి అద్వితీయము ఆల్సో దట్ ఈజ్ యువర్ ఇన్నర్మోస్ట్ నేచర్ నీ యొక్క స్వరూపము అంతరతమైన స్వరూపము అది ఏ మరైతే నన్ను గురించి నేను ఆ పూర్ణ బ్రహ్మణిని మీరు అంటారు మరి నా గురించి నేను ఒక వ్యక్తులని ఫలన ఇదని అదని ఎవేవో అనుకుంటున్నాను మరి వాటన్నింటి మాట ఏమిటి అంటే అవన్నీ అజ్ఞానము చేత కల్పితము నీవు నీ గురించి అనుకునేది సర్వము కూడా అజ్ఞాన కల్పితము మనం మన ఒక వ్యక్తి తన గురించి ఎన్నో అనుకున్నాడు ఈ అనుకున్నది ఏదైనా ఒక్కటి మిగిలితే నాకు చెప్పండి చిన్నప్పుడు ఏమిటేటో అనుకునేవండి నేను ఏం మిగిలింది ఏం మిగలలేదు సర్వము అలాగా నీటిలో బుడగా వలె సర్వము చేయదారిపోతుంది అనుకున్నవి అనుకున్నవి అన్నీ చిన్నప్పుడు చిన్నప్పుడు అనుకునేవి ఏవేవో అనుకునేవాళ్ళం అరుగులో కూర్చొని వేదం వల్లించుకుంటే జగత్ అంతా ఇలాగే వేదం వల్లించినట్టే ఉంటుందని అనుకునేవాళ్ళం ఆ తర్వాత చూసినట్లయితే జగత్తుకేనూ శాస్త్రం వల్లించిన దానికి సంబంధం ఏం లేదు ఇట్స్ ఆల్ టుగెదర్ ఎ డిఫరెంట్ వరల్డ్ అండ్ వీఆర్ అన్ఫిట్ ఇన్ దిస్ వరల్డ్ అనే సత్యం కూడా తెలిసిన తర్వాత కాదు కాబట్టి మన గురించి మనం అనుకునేది ఏది కూడా సత్యం కాదు మన గురించి ఒకే ఒక సత్యం ఉన్నది అదేమిటంటే అహం పూర్ణ నేను పూర్ణస్వరూపుడను అది మినహాయిస్తే ఇంతవరకు మీరు మీ గురించి అనుకునేది ఏది సత్యం కాదు స్వామి వివేకానంద చాలా బాగా చెప్పారు అనుమంటారు ఏదో ఒక చోట చెప్పారు యూ హవ్ నాట్ ఎట్ డిస్కవర్డ్ ఎవర్ ఇండివిజువాలిటీ అని చెప్పారు ఎందుకంటే ఈరోజు నిన్న ఇండివిజువాలిటీ వ్యక్తిత్వము పదేళ్ల కిరణం ఉందా మీరు ఆలోచించి చెప్పండి నాకు పదేళ్ల క్రితం వాట్ యూ వాట్ వర్ యూ అండ్ టుడే వాట్ ఆర్ యూ ఆ పర్సన్ పదేళ్ల క్రితం పర్సన్ టుడే యూఆర్ ఏ పర్సన్ ఆ కర్సన్ పర్సన్ని మీరు కాగితం మీద టెన్ ఇయర్ బ్యాక్ పర్సన్ టుడేస్ పర్సన్ అని ఒక గీసి పోలికలు తేడాలు రాసి మీరు పరీక్ష చేయండి ఆ రెండు పర్సన్స్ పరీక్ష చేస్తే మీకేం తేలుతుందో తెలిసిన ఆ పర్సన్కి ఈ పర్సన్కి అసలు ఒక్కటే అని చెప్పేవాడిని నేను ఒకటి ఉన్నాను కాబట్టి ఒక్కటని చెప్పడం అవుతోంది తప్పిస్తే ఆ పర్సన్కి ఈ పర్సన్కి పోలికే లేదు ఒక పర్సన్ను డిఫైన్ చేసి పెరామీటర్స్ ఏవో కొన్ని ఉంటాయి కదా ఏమిటి హీజ్ అ సెట్ ఆఫ్ లైక్స్ అండ్ హీజ్ సెట్ ఆఫ్ డిస్ లైక్స్ అలాగంటేవేమో కొన్ని వారి కామనలు వారి భయాలు ఇలాంటివి ఏవో కొన్ని పెరా పెరామీటర్స్ ఉంటాయి సో వాడి వాల్యూస్ అవన్నీ మీరు తీసుకుని పదేళ్ల క్రితం ఉండే పెర్సన్నని ఇప్పుడున్న పెర్సన్నని మీరు బేరీజ్ వేసి చూడండి ఆ పెర్సన్న ఇప్పుడు కంటిలో కలికని కూడా కానరాడు మీరు కానీ వాడే వీడు అనేటువంటి ఆ కంటిన్యూవిటీ ఒకటి ఉంటుంది ఆ కంటిన్యూవిటీ ఆ ఏకసూత్రతకి మూలమునందు ఉన్నదియే ఆత్మ చైతన్యము ఆనాడు ఆత్మచైత్యం మీద ఆ పెర్సన్నని కల్పిత వ్యక్తిని అధ్యారోపణ చేశారు ఈనాడు అదే ఆత్మ చైతన్యం మీద మరో కల్పిత వ్యక్తిని అధ్యారోపణం చేస్తున్నారు ఇంకో పదేళ్ల తర్వాత చూస్తే ఇంకో మరో ఇంకో థరుడు కల్పిత వ్యక్తిని అధ్యారోపణం చేస్తారు మీరు అధ్యారోపణం చేస్తున్నటువంటి కల్పిత వ్యక్తి ప్రతి సంవత్సరం మారిపోతున్నాడు ప్రతి నెల ప్రతి వారం ప్రతిరోజు ప్రతి క్షణం కూడా మారిపోతున్నాడు కానీ మార్పు ఖచ్చితంగా గుర్తించాలి అంటే కొంత టైం గ్యాప్ ఇచ్చి గుర్తించాలి మొక్క మీరు పాతితే తులసి మొక్క కోట్లో వేస్తారు ఇంటి వెనకాల అది రోజూ పెరుగుతూ ఉంటుంది కానీ మీరు ఇవాళ పొద్దున చూసి మధ్యాహ్నం చూసి పెరిగిందా అంటే అలాగే అలాగే పెరుగుదల మీ కంటికి కానరాదు ఇవాళ చూసి నెల రోజుల తర్వాత చూస్తే మీకు పెరుగుదల కనపడుతుంది తేడా కనపడుతుంది కాబట్టి మీ వ్యక్తిత్వాన్ని అసలై అసలు సిసలైన వ్యక్తిత్వాన్ని మీరు ఇంతవరకు గుర్తించలేదు ఓకే కాబట్టి మీరు ఇప్పుడు ఏ వ్యక్తిత్వము నాదనుకుంటున్నారో అది మిథ్య ఓకే నా యొక్క అసలైన వ్యక్తిత్వం ఏమిటి బ్రహ్మ తత్వమసి అది నీ యొక్క యథార్థమైన వ్యక్తిత్వం పూర్ణ వ్యక్తిత్వం అది అది అది తెలుసుకున్న రోజునే నీవు నీ యొక్క యథార్థమైన వ్యక్తిత్వాన్ని తెలుసుకున్నట్లు అవుతుంది తమే వైకం జానత ఆత్మానం అన్యా విముంచత అంటే అర్థమట్టు చెప్పుకుంటారా మిగతా కబుర్లు కట్టిపెట్టండి అని అర్థం మిగతా కబుర్లు కట్టిపెట్టండి మిగతా కబుర్లు అంటే ఏమిటి ఈ అద్వయ సత్యానికి అహం బ్రహ్మాస్మి తత్వమసి అనేటువంటి అద్వయ సత్యము విరుద్ధములైన కబుర్లు అన్యా అవుతాయి ఆ కబుర్లు కట్టి వేస్ట్ ఎందుకు పనికిరాని మాటలు అవన్నీ కూడా ఏవేవో శాస్త్రాలు గ్రంథాలు పుస్తకాలు చర్చలు మీమాంసలు మీరు చేసి ఇదంతా వేస్ట్ అన్యావాచో విముంచత సత్యాన్వేషణ సంఘ్రమో అన్న ఒక ప్లేస్ నేను ఎరుగుతున్నా వాళ్ళు నా వచ్చారు ఒకసారి కాదు ఒక అరడున్న వచ్చారు ప్రతిసారి కూడా నేను వాళ్ళ సమావేశంలో పాల్గొనడానికి నేను తిరస్కరిస్తూ వచ్చాను ఎందుకంటే వాళ్ళు ఏమంటారంటే మనం చర్చించి సత్యాన్ని నిగ్గు తేలుస్తాము అని అంటారు లేదంటాను సత్యాన్ని చర్చించి నువ్వు నిగ్గు తేల్చి మాట కళ్ళది అది జరిగే పని కాదు నీ సత్యాన్వేషణ సంఘం నువ్వు ఎంతకాలం నుంచి నడుపుతున్నావు అంటే ఏళ్ళ నుంచి నడుపుతున్నాము దాన్ని బట్టే తెలిసింది నీకు ఇరవై ఏళ్ళ నుంచి నడుపుతూ ఇంకా నువ్వు భక్తుల కోసం వెతుక్కుంటున్నావంటే నీకు సత్యాన్వేషణ అవలేదని కదా నువ్వు ఇంకో ఇరవై ఏళ్ళు నడిపినావు నువ్వు ఇంకా వెతుకుతూనే ఉంటావు భగవంతుడు నీకు ఆయుదాయం కాబట్టి సత్యాన్ని అన్వేషించటం మానేసి ఆత్మరూపంగా సాక్షాత్కరించుకోవడం చేతనైతే నువ్వు సాక్షాత్కరించుకోగలుగుతావు సత్యాన్ని ఇలా వెతుకుతూ ఉంటే నీకు దొరకదు అది నీకు దొరికింది సత్యం అవటం అసలు అయితే మమ్మల్ని ఏం చేయమంటారు నువ్వు నీ సంఘాన్ని నువ్వు కట్టుబెట్టేసాయి బంధు ఏం చేయమంటారు తపస్సు చేరాయా సాధనం చేయి సత్యాన్వేషణ సంఘాన్ని పెడితే దానికి నేను సెక్రటరీ నేను అదో అదో పని పెట్టుకుంటే అసలు అయింది పక్కన పడిపోతుంది ఈ ఈ మిథ్యలో పడి కొట్టుకోవడం జరుగుతుంది నువ్వు చేయాల్సిన సాధన గురుమే గురువు దగ్గరికి వెళ్ళి సాధన చేసుకో అంతేకాని సత్యాన్వేషణ సంఘం నీ అంతటి నువ్వే సత్యాన్ని నీ భోజనం నువ్వు చేయగలుగుతావు కానీ నీ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోలేవు కనుక సో అన్యావాచో విముంచత ఇతరములైన కళ్ళబొల్లి కబుర్లను కట్టిపెట్టు విముంచత బహచనం శిష్య శంకరులు కింద హే శిష్యగణాన్ని ఏదో రాయిపోతున్నారు అనవసరపు కబుర్లు కట్టి పెట్టండి అయితే ఈ కబుర్లో ఏదో కొంచెం వినోదమో విలాసమో ఏదో ఉంది అన్ని కబుర్లు కట్టి అలా ఏకాంతమునందు ఆత్మనిష్ఠులో కూర్చుంటే ఏమవుతుందంటే అమృత ఇది అమృతత్వానికి తీసుకుపోయే వారిధి బ్రిడ్జి సేతు నీవు కనుక ఆత్మనిష్టలో ఉన్నట్లయితే ఆ ఆత్మనిష్ట నిన్ను ఇమ్మోర్టాలిటీ లోకి తీసుకెళ్ళిపోతుంది అంటే మోక్షాన్ని ఇక్కడ ఉండగానే నీవు జీవన్ముక్తులుగానే అయిపోతావు అని అది ఫలము భాష్యం చూద్దాము ఎస్మిన్నక్షరే పురుషే యౌపృథివీ చాంతరిక్ష పోతం సమర్పితం ఏ అక్షర పరబ్రహ్మ ఎందు పురుషే పురుషే అంటే చైతన్యం వినాశము లేని చైతన్యం చైతన్యం అంటే అక్షర పరబ్రహ్మ అంటే ఏదో బండరాయిలాగా ఉంటుందనుకున్నారు ఆత్మ చైతన్యం పురుషే సో దాని ఉందే ద్యులోకము స్వర్గలోకము పృథివీలోకము మధ్యలో ఉండే అంతరిక్షము ద్యో పృథివీ చాంతరిక్షం నేను ఉండే అనుకున్నాను ద్యౌ కూడా ఉందిగా సో ముళ్ళో ఒక ములు దాని ఎండే ఉన్నది కాబట్టి ముళ్ళో నువ్వు స్వర్గానికి ఏం వెళ్తావు ఆత్మనిష్ఠుడిగా కూర్చోవడం మానేసి స్వర్గానికి ఏం వెళ్తావు సో నేను సేవస్ ఉండగా మా మిత్రులు వచ్చి మాస్టర్ ఈజిప్ట్ వెళ్ళాలని నేను అని ఈజిప్ట్ పనేం లేదా పాఠాలు ఇక్కడ కూర్చొని పాఠాలు చదువుకోవడం మనసి ఈజిప్ట్కి వెళ్ళేం చేస్తాను అంటే అలా కాదు ఈజిప్ట్ వెళ్ళాలి అక్కడ మన హిందూ సమాజం ఉన్నది అక్కడ మీరేమో పిరమిడ్ల దగ్గర భాగవతాన్ని చెప్పాలి అంటే మనకి వీసా లేదు ఏం లేదు అవన్నీ వస్తే వేస్ట్ అంటే వైల్డ్ వెళ్ళేది మొత్తానికి వీసా పట్టుకొచ్చి ఓ టికెట్ పట్టుకొచ్చి పెడితే వెళ్ళాను సరే ఈజిప్ట్ వెళ్ళే ముందు అనుకున్నా ఏమిటి ఇది మనకి ఈ ముస్లిం దేశంలోకి వెళ్ళటం ఏమిటి ప్రారంభ ఈ ఎడారి అక్కడేమో వాళ్ళ కల్చర్ వేరు మనం అక్కడ ఈ వేషంతో ఎందుకు అక్కడికి వెనుక్కుని ఏదో కొంత వేషాన్ని కొంచెం మార్పు తెర్పు చేసుకుని మరీ మరీ బయటపడిపోకుండా వెళ్ళేప్పటికీ హోటల్లో మకాం హోటల్లో అడుగు పెడుతోనే మొత్తం వాల్సిండా మన కృష్ణ బొమ్మలు ఎన్ని ఉన్నాయో అన్ని బొమ్మలు ఉన్నాయి శ్రీకృష్ణుడి బొమ్మ అది చూడగానే మనసుకు ఆనందం అయిపోయింది ఎందుకంటే కృష్ణ ఓబిరాయ్ కృష్ణ ఓబిరా ఓబిరాయ్ అనే యాతను కట్ మీనా ఒ బిరాయన్ అంటారు లోపల కృష్ణుడి బొమ్మలే తర్వాత వాళ్ళు స్వామీజీ మీకు మేము ప్రత్యేకంగా భోజనం అది ఏర్పాటు చేస్తున్నాం ఫుడ్ మీకు ఉల్లిపాయ కూడా లేకుండా మేము ఏర్పాటు చేస్తున్నాం అని ఏర్పాటు చేశాం తర్వాత కిటికీ తెరిచినప్పుడు ఎదుర్కొన్న పిరమిడ్స్ సరే వాళ్ళు ఒక ముప్పై ఫోటోగ్రాఫ్స్ కూడా ఉన్నాయి ఆ పిరమిడ్స్ దగ్గర కూర్చుని ఆ పిరమిడ్స్ సమీపంలో కూర్చుని భాగవతంలో ఏదో ధ్రువోపాఖ్యానం ఏదో చెప్పాను టూ డేస్ సత్సంగం సో అనుకున్నాను వెళ్ళే ముందు ఏమని అనుకున్నానంటే ఇదంతా అనవసరం అదే పంచభూతాలు ఉంటాయి తీరా వెళ్ళిన తర్వాత ఎనీవై ఐ వాజ్ హ్యాపీ దాంట్ అట్లీస్ట్ మన హిందూ సమాజం అక్కడ ఉన్నది వాళ్ళని ఒకసారి బ్లెస్ చేసి ఎవరో వెళ్ళాలి కదా ఏ వెళ్ళకపోతే వాళ్ళు సమ హిందూ ధర్మం నుంచి విడిపోయినట్టుగా అయిపోతారు ఎవరో కొన్ని మంది వెళ్తూ ఉంటారు సో వెళ్ళని వాళ్ళు ఎలాగో వెళ్ళరు పోనీ మనమైనా వెళ్ళా ఒకసారి వాళ్ళని బ్లెస్ చేసినట్టు ఉంటుంది వాళ్ళందరినీ కలిసి మనం ఒక ఆనందాన్ని పంచుకున్నామని ఈ విధంగా వెళ్ళటం జరిగింది ఇదంతా ఎందుకు చెప్పానంటే ఇరికే బాహ్యమునందు ఏదో ఉందని ఏమీ అనుకోవడానికి లేదు బాహ్యమునందు ఏమీ లేదు బాహ్యమునందు ఏ ఉంది ఆనందము మీరు టూరిజంలో వచ్చే ఆనందం ఏదైతే కలదో అది హృదయమునందు మాత్రమే కలదు అందుకోసం చెప్పాను సో మీరు స్వర్గానికి వెళ్ళినా మీరు హృదయంలో ఆనందాన్ని సాక్షాత్కరించుకోక తప్పదు అమెరికాకి వెళ్ళినా హృదయంలో ఆనందాన్ని సాక్షాత్కరించుకోక తప్పదు ఇక్కడ కూర్చున్నా అంతే కాబట్టి మీ అన్వేషణ ఎదంతహ తదన్వేషవ్యం లోపల హృదయంలో ఉండే ఆత్మతత్వాన్ని అన్వేషించాలి కానీ బాహ్యములో ఏమో టూరిజం తిరుగుతుంటే ఏవేవో లోకల్ టూరిజం ఇది పుణ్యం స్వర్గానికి వెళ్తాం కూడా టూరిజమే ఈ టూరిజం వల్ల ఒరిగేది ఏమీ లేదు ఎస్మిన్ దౌ పృథివీ చాంతరిక్ష ఏ పరమాత్మతత్వమునందు ముల్లోకములు కూడా సమర్పితం గుర్చబడి ఉన్నవో అంటే దాని ఎందే నిలక నిలిచి ఉన్నవో బృచ్చబడి ఉండటం అంటే దానివల్లనే దాని ఎందే నిలిచి దాని చేతనే ప్రవర్తింపజేయబడుట అది గుర్చబడి ఉండడం అంటే రోడు ఇట్ ఎగ్జిస్ట్ ఇన్ ఇట్ అండ్ ఇట్ ఫంక్షన్స్ బికాస్ ఆఫ్ ఇట్ అది సో ఆ విధంగా ఓతం సమర్పితం అధిభూతాన్ని గురించి చెప్పారు తర్వాత మనశ్చ సహప్రాణై కరణైరణ్యై సర్వై సమేవ సర్వాశ్రయం ఏకమద్వితీయం జాన జీత హే శిష్యా సరే ముల్లోకాలు దాని ఉన్నాయి మరి మనస్సు ఇంద్రియాలు మాట అవి కూడా దాని మీదే ఉన్నాయి అంటే ఏది సర్వవ్యాపకమో అది ఏ హృదయమునందు గలదు ఇన్నే సింధువే బిందువునందు గలదు అని అన్నారు సింధువు బిందువునందు నిజంగా వెరీ ట్రూ ఇటు మీరు చిన్న పెద్ద సైజు చూసుకుంటే ఆ సైజు బుద్ధి దేశబుద్ధి అంటారు ఆ దేశబుద్ధితో చూసినప్పుడు మీకు అది దీంట్లో ఎలా ఉండబ్బా అని సందేహం కలగచ్చు మీరు దేశబుద్ధిని అతిక్రమించగలిగితే సింధువే బిందువునందుగలదు ఓసారి ఓ మహాత్ముడితో పాటు నేను చిన్న పిల్లకాలం పక్కనే నడుస్తున్నాను పిల్లకాలం అంటే ఉత్తర కాశీలో చిన్న చిన్న స్ట్రీమ్స్ ఏవో ఉంటాయి ఆ స్ట్రీమ్స్ అన్నీ వచ్చి ఆ భాగ్యరథలో ఉంటాయి ఆ స్ట్రీమ్ పక్కనే నడుస్తున్నాను ఓ మహాత్ముడు కూడా ఉన్నాడు ఆయన అన్నారు చూడు సముద్రం ఎలా ప్రవహిస్తుందో అంటే నేను అన్నాను సముద్రం ప్రవహించడం ఏంటంటే మహాత్మా అని అడిగారు అంటే ఉంటే అక్కడ వారి నోటం పడు చెప్ద్దామని అంటే మనం అనుకున్నదే కరెక్టా కదా అంటే అవున మరి సముద్రం కాకపోతే ఇంకేమిటి సముద్రంలో వాయువు నీరు ఆవిరివ్వాలి మేఘాలు రావాలి ఆ మేఘాలు ఇక్కడ వర్షించి ఇది ప్రవహిస్తోంది ఆ సముద్రమే అలా అంతరిక్షంలోకి వెళ్ళి ఇక్కడ ఇలా ప్రవహిస్తాం సో సింధు బహిరహి హే అని అన్నారు సింధు సముద్రం సముద్రమే ప్రవహిస్తాం ఆహా ఎంత బాధ్యత ఆ దేశ బుద్ధికి అతీతంగా వెళ్ళాలి ఒక చిన్న శిశువును చూశారనుకోండి సర్వవ్యాపకుడైన పరమేశ్వరుడే శిశువు ఎందు ప్రకటనగుతున్నాడు అని దర్శించాలి ఓ రోజా పువ్వును చూశారనుకోండి సర్వవ్యాపకుడైన ఆ ఈశ్వరుని యొక్క సౌందర్యమే దీని ఎందు అని దర్శించాలి కాబట్టి బిందువులో సింధువు ఉంటుంది త్రివిక్ర విష్ణువే వామనుడు అవుతాడు